కీర్తన మూడు వందల పరకుండుగదు కళాంతరాత్మకు ఒకరి నిందింపదూ అరయగ లోకముల నిత్యమటటుగానం మరిగి కొందరి మీది మమతయువలదు బహుకల్పితములం ప్రకృతి మూలమేకానం గహనపు తన ఉద్యోగము వలదు సహజ విహారుడు సర్వేశ్వరుడుగానం వహి తానే వచ్చినవి వలదనదగదు తపములు జపములు దాహ్యమూలమేకానం ఉపముల సందేహముగివలదు ఎప్పుడును శ్రీవేంకటేశ్వరు సేవిం चपलचिम वारी संगमिक वलदू